స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మోహనతుడకు తండ్రి మైమస్త దేవ కృపామయ్య నీకెంతో వందాలు ఇస్తయ్యా నీకు ఇస్తలు స్తోత్రమైనా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకునైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుకరించినారు గొప్ప దేవ నీకెంతో వందాలు అర్పించుకోవటమైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుక ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరిజైన ప్రవ్వ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధాలు నడిపించండి మీకు నూతనమైన పరిశుద్ధాత్మాభిషేకం పరలో గ జ్ఞానం చేత నింపై పడలదారు మైంపందు వాక్యం మాట్లాడండి తండ్రి మీకు పరిశుధాత్మ అభిషేకాలు నడిపించనైనా రానిబడి త్వరగా నడిపించి ప్రతి కొట్టివేసి ఈ నామాన్ని మైమి తెచ్చుకొని ఈ ఆరది అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిష్టం తండ్రి ఆ మేన్ ఆకాశ మందున్న ఆసీనునా నీత కనులేతు చున్నాను ఆకాశ ఆసీనునా నీత కనులేతు చున్నాను కరుణించుమో నీత కనులేతు చున్నాను చెదరిపోయినా గొర్రెను నేను దారి కనక తిరుగుచున్నాను చెదరిపోయినా గొర్రెను నేను దారి కనక తిరుగుచున్నాను కరుణించుమూయేసు కాపాడుమా కరుణించుమూయేసు కాపాడుమా కరుణించుముయేసు కాపాడుమా కరుణించుముయేసు కాపాడుమా ఆకాశమందు సీనుడా నీ తాటు కనులేతు చున్నాను నేను నీ తాటు కనులేతు చున్నాను గాయపడినా గొర్రెను నేను బాగుచేయుమా చేయుమా గాయపడిన వైద్యుడా గాయపడినా గర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా కరుణించుమూయే సుఖపాడుమా కరుణించుమూయే సుఖపాడుమా కరుణించుమూయే సుఖపాడుమా కరుణించుమూయసు కాపాడమాం ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులేతు చున్నాను నేను నీ తాటు కనులేతు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులేతు చున్నాను నేను నీ తట్టు కనులేతు చున్నాను కరుణించుముయేసు కాపాడుమా కరుణించుముయేసు కాపాడుమా కరుణించుముయేసు కాపాడుమా కరుణించుముయేసు కాపాడుమా హలెలినా స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్పదేవా జీవం గల జీవాధిపతి సర్వనదు సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజ్జీలెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారా మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు అటు అన్ని బట్టి నీకు ఎంతో వన్నాలేసయా ఎవరు చూడలే ప్రభావ దినాన్ని ప్రభావ మీరు మాకు ఓ ప్రభావన తన్ని స్థుతించి లాగనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలేసయ్యా గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రమైన ఈ యొక్క మధ్యకాల సమయంలో వాక్యాన్ని మీరు మాకు అనుగరించినారు అన్నిటిని బట్టి మీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ యొక్క మీ వాక్యం మీద ధ్యానిస్తున్న మీకు పరిశుధాత్మ అభిషేకం కనుగించని ప్రవ్వా ఆత్మచేతము నడిపించమంతమైన వాక్యంలోని సత్యాన్ని గ్రహించలేగన ఆత్మీయ తదిపడిన ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీరు నేను మాతో బలపచ్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి ఐ మీన్ అలలియ కీర్తన నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కీర్తన గంధము నలభై తొమ్మిదో అధ్యాయము కీర్తన గంధం నలభై అధ్యాయము ఇది కురాహు కుమారులు రచించిన కీర్తన ఇది 49 అనా ఫార్టీ నైన్ మొదటి వచ్చినము సర్వజనుల ఆలకించుడి చూడండి సర్వజనులు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఉన్న జనులు అంతా కలిస్తే సర్వజనులు అంటే ఈ సృష్టి మొత్తం అన్నట్టు ఈ సృష్టి మొత్తము సర్వజన్లు అంటే ఈ సృష్టి మొత్తం ఈ కీర్తన అనేది ఒకరి గురించి రాయబడలేదు సర్వ సృష్టికి ఆయన వాక్కును లోక ఆయన వాక్యాన్ని ప్రతి ఒక్కరూ దేవునికి ఉద్దేశాన్ని దేనిక ప్రణాళికను తెలుసుకోవాలని ఈ కీర్తన రాస్తాను ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి ఇది అనేక ధనికుల గురించి చెప్పబడిన వాక్యము తర్వాత ఎంతో మంది తనంతో గుడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ చెప్ చెప్పవలసిన కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ అంటే వీళ్ళు ఈ లోకంలో ఆ ఇక్కడ ఉన్న చూడ వచ్చింది చూడండి సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా వీరందరూ ఏకముగా కూడి చెవి అంటే ఇది ఒక్కరికి సంబంధించింది కాదు అనే విషయం చెప్తున్నా అంటే ఈ వాక్యము దేవుని వాక్యమే సర్వలోకానికి పోవాలా అది అది ఆయన ప్రణాళిక ఈ లోకంలో సర్వలోకానికి పోవాలనేది ఆయన ప్రణాళిక దేవుని ప్రణాళిక అన్నట్టు కాబట్టి అందరి కోసం తన రక్తాన్ని కాచినాడు కాబట్టి ఈ యొక్క విద్య ఈ యొక్క వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే మొదటి వాళ్ళు సృష్టిను ఆరంభం నుంచి వాళ్ళు పాపం చేయడం వల్ల వాళ్ళకి కావాల్సిన వాటి అన్నిటిని ఏర్పరచుకొని నుంచి దూరం అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి అందరూ ఈ లోకంలో ఎంతోమంది దరిద్రులు ఉన్నారు దీంట్లో ఉన్నారు పేదవాళ్ళు గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అందరూ ఈ దేవుని వాక్యం అవసరం అన్నట్టు అందరికీ పోవాలా అందరి చెవి వినాలా వినాలంటే వినాలంతే కాబట్టి మరి చెప్పేది ఎవరు ఎవరు చెప్తుంది కురాహకుమారులు చెప్తున్నారు ఏం చెప్తున్నారు సర్వ జనుల ఆలోకించమని కాబట్టి కురాహకుమారులు చెప్తున్నారు కానీ ఈరోజు మనము పోయి చెప్పాలా సర్వ జనులకు చెప్పాల శువార్థ కదా సామాన్యులు అంటే సామాన్యులు సామంతులు ధనికులు దరిద్రులు లోక నివాసులు అందరూ మీరందరు ఏకం కూడా చెవికి వినాలా ఏమి నా నోరు విజ్ఞాన విషయంలోనూ పలుకును నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకములు గుచ్చినదై ఇది మనం అర్థం చేసుకోవాలా నా నోరు విజ్ఞాన జ్ఞానములను కూర్చి విషయముల గురించి పలుకును విజ్ఞాన జ్ఞానములు గుర్చి విషయముల గురించి పలుకును అంటే విజ్ఞానం అంటే మంచి జ్ఞానం అన్నట్టు విధేయత కలిగిన విధా విధేయత కలిగి జ్ఞానం ఆ విషయాలన్నట్టు విధేయత జ్ఞానం కలిగి ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలా ఈ లోకంలో మనం ఏ రీతిగా ఆ ఈ లోకపు విధానం ఏంది మనం ఎందుకు పుట్టినం అని చెప్తుంటే కదా నాలుగు ప్రశ్నలు మనకి లోకంలో వెంటాడుతూ ఉంటేనే కాబట్టి ఈ సర్వ జనులు సామంతులు సామాన్యులు అందరూ వాళ్ళందరూ నాలా చెవి అవ్వగాలని చెప్తుంది ఇక్కడ కీర్తన గన్న నలభై అధ్యాయంలో మనం చూస్తున్నాము కాబట్టి నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎట్లా జీవించాలా ఏ రీతిగా వాళ్ళ దేవునికి వెతకాలా వాళ్ళ జీవిత పరమార్థమేంది వాళ్ళు ఎందుకు పెట్టున్నారు ఈ లోకంలో అనేది ఈ రోజు తెలియదు ఏదో లోకంలో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అంతే కానీ వాళ్ళు జీవించలేని స్థితులు కాబట్టి వాళ్ళు అసలైన గమ్యము తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కాబట్టి హృదయ ధ్యానము వివేక పూర్ణ వివేకములు గుచ్చినదే ఉంటుంది హృదయ ధ్యానం అంటే మన హృదయంలో ఏం ధ్యానిస్తుంది మన హృదయం ఎట్లా ఉంది మన హృదయము దేని విరుగుతుంది లోకంలో మనుషులు లోకంలో దేని గుచ్చి ప్రయాసపడుతున్నారు అనేది ప్రయాసపడి ఎక్కడ పోతున్నారు వాళ్ళు ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు కరెక్టే ఎంతమంది ప్రయాసపడుతున్నారు కానీ చివరికి వాళ్ళ ప్రయాసం ఎక్కడ వాళ్ళ హృదయంలో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు వాళ్ళు అనేది ఇక్కడ కురాహ కుమారులు చెప్తున్నారు సర్వభూమి ఆలకించమని సర్వ సర్వలోకము ఆలకించమని చూడండి సర్వ జనులు అంటే ఈ లోకంలో జనులు అందరూ ఆలకించాలి అంటే ఈ లోకంలో అందరూ ధని ఉన్నారు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వినాలా కానీ ధనికులు ఏం చేస్తారు మాకు ఎంతమైన డబ్బు ఉంది ధనం ఉంది ఏమేమో ఉన్నాయి కానీ మేము ఎట్లయినా ప్రతి ఈ లోకంలో అంటారు కానీ ఈ లోకంలో ధనాన్ని ఉంటే నువ్వు కానీ నువ్వు ధన చనిపోయిన తర్వాత నువ్వు ఎట్లని నీ ఆత్మ ఎక్కడ పోతుందో మనుషులు తెలియదు కానీ అది ఆ విధానం తెలియదు వాళ్ళకి అందుకు ఇవన్నీ మనం చెప్పాల సర్వజనులకు సామంతులేమి ధనికులు దరిద్రులు సామాన్యులు అందరికి అందరికీ చెప్పాలంట గూఢార్థము గల దాని దానినికి నేను చెవ్యదను గూఢార్థము గల దానికి నేను చెయ్యగ్గెద్దను అంటే గూఢార్థం అంటే అవి రహస్యంగా ఉన్నాయి రహస్యంగా ఉన్నాయి అంటే ఈ సృష్టిలో దేవుడు అన్ని పెట్టిండు కానీ వాటి అన్నిటిని తెచ్చుకొని మనుషులకు ప్రకటించాల కాబట్టి వాళ్ళు తెలియదు ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ వాళ్ళకి మార్గం చూపించలేదు అవన్నీ ప్రకృతి సంబంధంగానే ఉంటాయి కానీ మనిషిని నరకంలో నుంచి మోక్షాన్ని నడిపించే మార్గం ఎక్కడ కనిపించదు కేవలం బైబుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ సర్వ జనులకి వాళ్ళందరికీ చెప్పాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నాం గోరార్థం గల దానికి నేను తీసుకొని నా మరుగు మాట బయలుపరిచేదను నా మరుగు మాట బయలుపరిచేదను అంటే మరుగు మాట అంటే రాష్ట్రంగా ఉన్న మాట అంటే దేవుని వాక్యం మనుషులు ఈ లోకంలో మనుషులు ఎట్లైనా జీవిస్తున్నారో కానీ వాళ్ళ చివరికి వాళ్ళ ప్రయాసం ఎక్కడ పోతుంది అనేది బైబుల్ అందరూ ఆగిబడింది అందుకే ప్రసంగీ గ్రంథంలో మనం చూస్తాం కదా ఈ లోకంలో ఎంత ఎవ నువ్వు ఎవరికాల ముందు సంతోషించుము ఆనందించు నువ్వు నువ్వు నుదే తృప్తిపరచుకో నువ్వు ఎంతగానో జీవించు కానీ వీటన్నిటిని కూర్చి ఒకనొక దినము నేను తీర్పులోకి జ్ఞాపకం చేసుకోను వాక్యం ప్రసంగీ గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఇదంతా మనుషుల్ని ఆలోచింపజేసేదాన్ని ప్రశ్న నట్టు ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడి చివరికి నీకు తీర్పు ఉంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు అంటే ప్రయాసం విడిపోతుందని కానీ ఈ లోకం లేదు ఈ లోకం సంపాదించుకోవాలా ఏమని చేసుకోవాలా తర్వాత ఏమనగిన తర్వాత ఉన్నప్పుడే మొత్తం కూర్చిపెట్టుకోవాలా తర్వాత చనిపోయినా ఆ ధనం ఎవరు అనుభవిస్తారో తెలియదు కానీ మనుషులు ప్రయాసం అట్లా ఉంది గాలికి ప్రయాస పడే ఈ లోకం కానీ అలాంటి వాళ్ళు వాళ్ళంతా దేవుని బిడ్డలే కానీ ఈ వాక్ దేవుని యొక్క సందేశము ప్రతి ఒక్కరికి పోవాల అందరు తెలుసుకోవాలంటే వాటిని మరుగుపరచబడింది దేవుని సత్యము మర్మమే ఉంది కానీ ఆయన బిడ్డలకు ఖచ్చితంగా అది బయలుపరుస్తున్నట్టు ఆ మరుగు మాటల్ని ఆయన మనం తెలుసుకొని చీతార అంటే దేవుని స్థుతిస్తూ ఆయన ఏం చేస్తున్న వాటిని బయలుపరుస్తున్నాడు అంటే చెప్తున్న మాటలు అంటే ఈ ఈ అధ్యాయమంతా చూస్తే ఎంత ఆస్తు ఆస్తు అంతస్తులకు సంబంధించిన ధనికులు ఎట్లా ఉంటారు వాళ్ళకి ఎట్లా ఉంటారు అనే విషయం చెప్తున్నారు అక్కడ కానీ ఎంతమంది ధనవంతులు గాని ఎంత చేసినా గాని ఎవరు కూడా నీ ప్రాణాన్ని విమోచించలేదు కోట్లు ఖర్చు పెడతారు ఎంతమంది ఒక మంచి బతకాలంటే ఎంతనో ఖర్చు పెడతారు ఆస్తులు అమ్ముకున్నావు అన్నారు చనిపో బతికించుకోవాలని కానీ బతికిండరా అని డబ్బుగా నేను బతికించేది ఏసు ప్రభు బతికించాలా నీ ప్రాణము పోయే లోపును ఏసు సృష్టికర్తను గుర్తించాలా సృష్టికర్తను తెలుసుకోవాలా సత్యము మనుషులకు తెలియదు కానీ ఈ ధనికులు అంత అట్లేదనుకుంటాడు కానీ ఒక ధనికున్నాడు బైబుల్లో నా ప్రాణమా తిను తాగు చుకించు కొట్టలో ధనం డబ్బు అంతా బాగుంది కానీ దేవుడు చెప్తుంది ఒరి ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎంత ఎవరి ఎవరు అనుభవిస్తారు ఇవన్నీ అంటే తెలియదు వాళ్ళు ప్రశ్న అట్టు కాబట్టి ఈ లోకంలో మనుషులు అట్లా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకు సత్యమైన మార్గం తెలీదు అందుకు మనం సితార పట్టుకొని ఆ ఆ సత్యాన్ని మనుషులకి వెలిగెత్తి చెప్పాలంట అన్న సామాన్యులు సామంతులు అందరూ ఉన్నారు ధనికులు ఉన్నారు ఎవరైనా సరే మొక్కమాట పడకుండా ధైర్యంగా మనం చెప్పాలన్న విషయం మనకి ప్రభు అక్కడ చెప్తుండవు అయితే ఏడవచ్చిన చూస్తే చూడండి ఎవడను ఏ విధమ చేతనైనా తన సహోదరికి విమోచింపలేడు సహోదరుణ్ణి విమోచింపలేడు విమోచించడం అంటే చూడండి విమోచన ఎవరి ఒక మనిషి ఒక మనిషి విమోచించగలరా ఒక మనిషి ఒక మనిషి వివే విమోచించడం అంటే ఏంది పాపం నుంచి మనల్ని అందరూ ప్రభు విమోచించండు కాబట్టి మనిషి జీవితంలో ఎన్నో విధానాలుగా ఉన్న మనిషి జీవితాన్ని సంపూర్ణంగా విమేచన పొందాలంటే విడుదల పొందాలంటే కేవలం ఏసు ప్రభు దాక దాగరే కాబట్టి ఎవరు కూడా ఏ విధం చేత చేయాలి అంటే ఏ విధం అంటే ఏమన్నో ప్రయత్నాలు చేస్తారు కదా ఒక మనిషిని బతికించాలంటే డాక్టర్ డాక్టర్స్ ఉంటారు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తే మంచిని బతికేలేని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని ప్రయత్నాలు ఫలించవచ్చు కానీ ఆ క్షణం కూడా బ్రతికించిన డాక్టర్ కానీ వారు అదే అదే జీవం కాదు కదా వాడు అట్లనే బతుకుంటాడు ఆ జీవిత కాలం అంతా వాడు చనిపోవాలా చనిపోయినాక ఎక్కడ అది ఈ సర్వజనులకి మనం చూపించాలా ఆ సత్యాన్ని కాబట్టి అది కేవలం బైబుల్లోనే ఉంది కాబట్టి ఇది మనం చూపించాలంట ఎవరు ఏ విధం చెప్పారంటే ఇది ఒక ప్రశ్న అనుకో నువ్వు నీవు ఎంతోమంది మరణ పరిస్థితులు ఉన్నారు ఈ కోవిడ్ లో వైరస్ వచ్చినప్పుడు చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టారు ఎంతమంది ధనికులు కానీ బతకలేకపోయినారు కొంతమంది బ్రతకృతి కొంతమంది బ్రతకలేకపోయినారు కానీ చనిపోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అంత డబ్బు పెట్టినా కానీ ఏమైంది వాళ్ళ ధనం కానీ అది ఈ సత్యం మనుషులకు ఇది ఒక గుడ్డితనం అన్నట్టు మనుషులకి కానీ వాళ్ళకు కనువిప్పు కలగాల ఎవడు ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచించలేడు వాడు వల్ల కాదంట విమోచించాలంటే ఏసు ప్రభు తప్ప ఎవరు కూడా విమోచించలేదు విమోచించలేడు చూడండి ఎందుకంటే ఈ విమోచన అనేది మనిషి చనిపోయేవాడు బతికి బతికి చాలు ఇంకా సేఫ్ అనే విషయం దానికి సంబంధించిన కానే కాదు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నావు నువ్వు బ్రతకొచ్చు ఏదో రీతిగా ఎవడు బతి కొంతమంది కొంతమంది బ్రతుకు నువ్వు బ్రతుకునేవన్న కూడా ఆయన కృపనే వాడు ప్రభు నమ్ముకున్న కావచ్చు కాకపోవచ్చు కూడా ఎందుకంటే వాళ్ళ మీద ఆయన ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ నరకాన్ని కూడా దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు ప్రభావ ఒకటి కూడా నశించిపోదు ప్రభావ వాళ్ళంత రక్షణ పొందాలని అందుకోసం వాళ్ళని బతికించుండేమో దేవుడు తెలుసుకోవడానికి చూపదశలైనా కానీ అట్లా కూడా కానీ వాళ్ళు అదే అదే బతికిన చాలు అని మళ్ళీ ఈ లోకంలో జీవిస్తూ ఉంటానంట యథావిధిగా కానీ వాళ్ళ జీవితం ఎక్కడ పోతున్నది మనుషులకు ఇవన్నీ మనం చెప్పాలా వాళ్ళు ఆలోచింపదగే రీతిగా మనం వాక్యాన్ని ప్రకటించాలన్నట్టు కాబట్టి ఒక మనిషి ఒక మనిషి కోసము మరణించగలడా ఒక మనిషి ఒక మనిషిని సమాధుల నుంచి బయట తీసుకెళ్ళడా వారి ఆత్మను వివేచింపగలడా వారి ఆత్మ రక్షించగలడంటే ఇంపాసిబుల్ లేదు కదా అది కానే కాదు కానీ బైబుల్ వాక్యం చెప్తుంది కేసు ప్రభు తప్ప ఎవరు విమోచించలేరు ఆయన బిడలు తప్ప ఎవరు కూడా వాళ్ళని సత్యంలోకి నడిపించలేరు ఎందుకంటే ఆ అధికారం ప్రభు దేవుని బిడలికి ఇచ్చింది కాబట్టి వాళ్ళు పోయి ప్రార్థన చేస్తే వాళ్ళు విమోచించగలుగుతారు ఎందుకంటే ఆయన నామంలో వాళ్ళు ఉచ్చరిస్తున్నారు ఆయన నామం గురించి వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి దేవుళ్ళు విమోచిస్తారు దేవుడు ఆ రీతిగానే వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాడిని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయ చిత్తమ చేయగలవాడు ఎవడూ లేడు ఎవరు వారు లేడంట అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ధనికుల్లో ఏమనుకుంటారంటే మాకు ధనం ఉంది అంత బాగుంది ఈ లోకంలో మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు కానీ వాడు ఆత్మ ఎక్కడ పోతుంది కాపాడుకుంటున్నారు కానీ చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కువ పోయిందని ఎవరు కూడా తెలియదు అనట్ చచ్చిపోయినా వెళ్ళిపోయినావు అని చెప్తారు కానీ ఎక్కడ పోయింది నీ ఆత్మ అనేది బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు ఎవరు కూడా ప్రాయచితం చేయగల ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరైనా ప్రాయచితం చేయగలగా ఎవరైనా చనిపోతుంటే ఈయన బతికించి ప్రాబ్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు దేవు నిజమైన దేవుడిని వేడుకుంటే దేవుడు కాపాడతారు కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ లోకా అని వాటిని ఆశ్రయిస్తే ఏమి కూడా లాభం లేదు అన్నట్టు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే చూడండి వారి ప్రాణము విమర్శన ధనము బహు గొప్పది అది ఎన్నిటినీ తీరక ఉన్నట్టుండే ఉండాల్సి ఉన్నది అంటే వాళ్ళు ప్రాణం ఎంతో విలువైందంట మనిషి ప్రాణం ఎంతో విలువైంది ఎందుకంటే నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం దేవుడే పెట్టిన ఆయన ఆత్మ కాబట్టి ఒక్క ఆత్మ కూడా దేవునికి ఇష్టం లేదు అందరూ రక్షింపబడాలా ఈ సర్వ సమూహం అంతా కూడా ప్రభుని తెలుసుకోవాలా కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వాటి వాళ్ళకి చెప్పాలంట చూడండి కాబట్టి ఈ సత్యాలు వాక్యమైన చర్త్యాలు అనేకలు మనం చెప్పాలి అనేక కూడా మనం స్వార్థ ప్రకటిస్తాం ఎంతో మంది ఉంటారు ఎంతో ఉంటారు వాళ్ళకి ఇవన్నీ జాగ్రత్తగా చెప్పాలా ఒక మనిషి ఒక మనిషిని విమోచించగలడా ఒక మనిషిని ఒక మనిషి రక్షించగలడా అని స్టార్ట్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడి నుంచి మనం రక్షణ సందేశం స్టార్ట్ చేయొచ్చు ఆ రీతిగా ఎవరు కూడా విమోచించలేరు నువ్వు నన్ను కాపాడగలవా అంటే నేను చావు బతుకులు ఉంటాను నువ్వు నన్ను కాపాడగలవు అంటే ఆయన ఏమంటాడు ఏ నేను మనిషి నేను ఎట్లా కాపాడగలను నేను అని చెప్పి దేవుడు తప్ప ఎవరు కూడా కాపాడలేరు మరి ఎవరు దేవుడు ఇవన్నీ విధానాన్ని అన్నట్టు కాబట్టి ఎందుకు ఈ మారు చెప్తున్నామంటే ఈ లోకం అంతా మరణా మరణంలో ఉంది ఎందుకంటే ఈ లోకంలో పాపం వచ్చింది కాబట్టి అందరు పాపానికి బానిసైపోయినప్పుడు దేవుడి లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కాచి రయధర్ముగా ఆయన ప్రాణాన్ని నీకు పెట్టిండు అనే సత్యం చూపించినప్పుడు అప్పుడు వాళ్ళకు విమోచన అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆయన ఆయన సెలవు గురించి చూడండి కానీ అప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవితాలు చూడండి ఒకసారి అదే కీర్తన గంధంలో పద్నాలుగో వచ్చినంలో చూడండి వీళ్ళ వీళ్ళంతా జీవితాలు ఎట్లాంటి విమోచన లేకపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితాలు అన్నప్పుడు పద్నాలుగో వచ్చినంలో ఉంది వారు పాతాలంలో ముందుగా కూర్చబడుదురు అంటే వీళ్ళంతా పాతాళంలోకి పోతారంట చూడండి ఈ ఘనత వహించిన వాడు కానీ ఎవరన్నా కానీ చూడండి పదమూడవ వచ్చిన ఉంది స్వాతిశ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారి అనుసరించి వారికి ఇదే గతి ఇదే గతి పడుతుందంటే వీళ్ళంతా గర్వంధులు అన్నట్టు ఈ లోకంలో జీవించేటోళ్ళు గర్వంగా ఉండేటోళ్ళు అన్నట్టు కాబట్టి మాకేం కాదని గర్వంగా ఉండేవాళ్ళు అన్న బట్టి కానీ వీళ్ళకి ఎవరున్నారో వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళ ఆత్మలు ఎక్కడున్నారో మనుషులు తెలియని స్థితిలో ఉన్నారు కానీ వారు పాతాలములు ముందుగా కూర్చోబడి మరణము వారికి కాపరే చూడండి వీళ్ళకి కాపరి ఎవరంట కాపరంటే మనుషులు కాచేవాడు గొర్రెలు కాచేవాడు కాపరంటే ఎవరు పశువులు కాపర కావచ్చు గొర్రెలు కాపరి కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ కాపురైన వాడు ఏం చేస్తాడు వాటిని కాస్తారన్నట్టు సరైన మార్గంలో నడిపిస్తారన్నట్టు గొర్రెలు కాపరి ఏం చేస్తారంటే సరైన మార్గంలో గొర్రెలు నడిపిస్తూ ఉంటాడు ఆయన కాపరి అంటాం గొర్రెలు ఎక్కడ నడిపించాలి ఎలాంటి మేత వాళ్ళకి వాటిని తినిపించాలా వాటి బాగోగులు చూసుకోవాలా అది ఎట్లా ఉంది కాపరి తెలుసు కానీ ఇక్కడ వారి పాతాలంలో ముందుగా కూర్చోబడంటే ఆల్రెడీ పాతాలంలోకి వెళ్ళిపోయింది అన్నట్టు అంటే వాళ్ళ ఆత్మలో ఇట్లా జీవించటోళ్ళ ఆత్మలు ఎక్కడుంది అంటే పాతాళంలో ఉపమైన రీతిగా అక్కడ చెప్తున్నది చూడండి ఎట్లా ఉంది వాళ్ళ జీవితం అనేది మరణం వారికి కాపరి ఉండడం అంటే మరణం అంట పాతాలంలో మరణమే కదా చచ్చిన వాడు పాతాలంలో పోతుంది కాబట్టి మరణము కాపరికి ఎట్ట ఉంటుంది అంటే కాపరి అనేవాడు జీవించేవాడు కదా మరణం కాపరిగా ఉండటం అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది ఎక్కడ నడిపిస్తుంది మరణానికి నడిపిస్తుంది కదా మనుషుల్ని తెలియకుండానే వాళ్ళు మరణంకు మరణం వారికి కాపరుగా ఉంది ఈ లోకంలో మనుషులకి ఎవరు కాపరుగా ఉందంటే మరణం ఏస్ ప్రాజెక్ట్ ఉండవు నేను నిజమైన నేను గొర్రెల కాపరంటాడు గోరళక నా ప్రాణాన్ని పెడుతుంటాడు చూడండి అవి నా స్వరం వింటే నిజమైన కాపరి ఏసు ప్రవే ఆ కాపరి దగ్గర మనం నడిస్తే ఆయన మనకు జీవానికి నడిపిస్తుంది కానీ ఇక్కడ మరణం కూడా ఒక కాపర్లాగంటే సైతాను మరణం అంటే సైతాను సైతాను వీళ్ళకి కాపరిగా ఉన్నాడు కానీ వీళ్ళు తెలుసుకునే స్థితులు అది మరణానికి నడిపిస్తుంది మరణము మరణానికి నడిపిస్తుంది కానీ జీవానికి అట్లా నడిపిస్తుంది చూడండి ఎందుకంటే అంత భయంకరంగా ఉందన్నట్టు కూర్చోబడి మరణము వారికి కాపరేయ్యండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు చూడండి కాబట్టి మరణమున్న వాడు ఉదయిస్తడా యథార్థవంతులు ఉదయమున వారి నేలుదురు వారి స్వరూపములు నివాసం లేనివై పాతాలములో క్షయమైపోవును చూడండి ఉదయమున ఉదయమున యథార్థవంతులు నేలుదురు వారి నేలుదురు కాబట్టి ఉదయం అంటే విలుగు యథార్థవంతులే ఎలాల కానీ వాళ్ళ స్వరూపములు నివాసం లేని పాతాలంలో క్షయమైపోతుందంటే కులిపోతున్న వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళంతా వాళ్ళ ఆత్మలు క్షీణించిపోతున్నాయి అవి పాతాలంలో గడవైబడుతున్నాయి వాళ్ళ స్థితి అట్లా ఉందన్నట్టు వాళ్ళ వాళ్ళ స్థితి అట్లా ఉంది ఈ లోకంలో ఉన్న వాళ్ళంత స్థితి అట్లా ఉంది అని అక్కడ చెప్తుండే కురాహకుమారు చెప్తుండ అక్కడ కానీ ఎవరిని ఒక సహోదరుని విమోచించాలంటే అది అంత సాధ్యం కాదు కదా కాబట్టి ఎట్లా సాధ్యం అనేది ఏసు ప్రభుత్వ కూడా మనం వినిపించలేదు చూడండి అయితే దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఏసుప్రభు తప్ప ఎవరు కూడా విమోచించలేరు నీ ప్రాణాన్ని నువ్వు పాతాలంలో ఉన్నా సైతన బలం ఉన్నా కానీ ఏసుప్రవ్వే నేను విమోచిస్తాడు అని చెప్పాల మన మనుషులకి అనిలకు సువార్త చెప్పేటప్పుడు ఇవన్నీ మనం చెప్పాలన్నట్టు చూడండి అయితే చూడండి ఒకడు ధన వాని ఇంత ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోయినప్పుడు ఏది కూడా తీసుకోవడం అంట అంటే ఈ లోకపు విధానం ఏంటంటే ఈ లోకంలో ధనవంతుడుగా నేను బాగా ధనవంతుడిగా అయితే అందరు నన్ను చూసి మెచ్చుకుంటారు అందరు చూసి ఈయన ధనికుడు ఏం తక్కువ ఈయన మంచి కారులో దిగుతా అని ఉంటారు కానీ ధనవంతుడు కష్టాలు ఉంటాయి ఇప్పుడు అంత కారులో దిగుతున్నా కానీ వాడుకుంటే బాధలు వాడుకుంటాయి కానీ అసలేంది అది కాదు కదా వాడు అంత సంపాదించుకుంటేమో వాడు ఆత్మను కదా ఈ లోకంలో సర్వం సంపాదించుకొని తన ఆత్మను పోడగొట్టుకుంటే ఏం లాభం విమోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీ ఆత్మకు విముక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీ ఆత్మకు పరమార్థం ఏంది నీ జీవితానికి గమ్యం ఏంది అనేది యేసు ప్రభు ద్వారానే సాధ్యం అని మనుషులకు మనం చెప్పాలంట చూడండి అందుకు దేవుడు మన లోకంలో పెట్టాడు కదా వాళ్ళకి మరణం కాపరిగా ఉంది అయితే మరణం వాళ్ళకి కాపరిగా ఉంటే అపస్తుల కార్యంలో నుంచి చూడండి అదే కీర్తన కదా నలభై తొమ్మిదో చూడండి అయితే ఏడో వచ్చింది ఏముందంటే ఎవడనో ఏ విధం చేతనేనో తన సహోదరిని విమోచించలేడు చూడండి ఒక మనిషి ఎంత ధనం ఉన్నా కానీ శాశ్వతంగా ప్రాణంతో జీవించడం అది సాధ్యమవుతుందా సాధ్యం కాదది కానీ మనిషి జీవించడానికి శాశ్వత కాలం ఆత్మ అనేది సాగులేదు కానీ ఈ లోకం ముగించినాక నీ నీ జీవం ఎక్కడ పోతుందనేది శాశ్వత కాలం నువ్వు జీవించాలంటే నువ్వు ఏసు ప్రభు దగ్గర నువ్వు రావాలా ఆయనే నీకు శాశ్వత కాలమైన జీవాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈ రోజు లోకమంతా మరణమే వాళ్ళ ఒక వాళ్ళకి కాపరిగా ఉంది మరణం నడిపిస్తూ సైతాన్ అట్లా మోసగించే వాళ్ళని నడిపిస్తాను ఆ రీతిగా చూడండి అయితే ఇక్కడ ఉంది చూడండి అపోస్తుల కార్యము ఇరవై ఉదయం ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరత్వం స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనేందు అధ్యక్షునిగా ఉంచను ఆ యావత్ మందను గుర్చియో మీ మట్టుకు మిమ్మను గుర్చేయో జాగ్రత్తగా చూడండి ఎందుకు జాగ్రత్త ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు ప్రభు చెప్ పౌలు చెప్తుండండి ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘాన్ని కాయాల కాయాలంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు అంటే లీడర్ అన్నట్టు అధ్యక్షుడు అంటే పర్యవేక్షణ అంటే దేవుడి దేవుని ఆత్మ ద్వారానే నువ్వు ఆ మందను కాయగలవు అంటే దేవుడే కదా పరిశుధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులు అంటే దేవుని ఆత్మ నేను ఒక లీడర్ లాగా పెట్టినట్టు అంటే ఆయన నీలో ఉండి నడిపిస్తున్నది విషయం ఏలియాన్ని మోషన్ నడిపించిన దేవుని ఆత్మ ఇసల ప్రజల పాత నివన్న కాలంలో ప్రవక్తం ఎట్లా ఎందుకంటే అధ్యక్షులు అంటే నడిపించు చూడనట్టు ఇప్పుడు పార్టీ అధ్యక్షులు అని చెప్తారు చూసినా చాలా మంది ఇలా ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి నడిపించు చూడనట్టు కాబట్టి అట్లా దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించాలన్న విషయం చెప్తున్నా ఆయన ఆత్మ లేకుంటే నీకు నడిపించలేవనట్టు చూడండి అందుకు ఆత్మ దేవుని పరిశుదాత్మ అభిషేకం అందుకు మనం పొందుకోవాలా ఆయన ఆత్మ మిమ్మను దేవుని అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్ మందని అంటే యావత్ మందంటే ఏంటి అన్ని కలిపి అంత ఈ లోకమంతా ఆయనదే సర్వలోక ఈ లోకమంతా ఆయనే దేవుడు కదా ఈ లోకానికి కానీ ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయన తప్ప ఎవరు కూడా ఈ లోకంలో లేడు చూడండి అయితే దేవుడు తన సౌరక్తమి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుధాత్మ నిమ్మను దేనేందు అధ్యక్షులుగా ఆ యావత్ మందుని గుర్చి మీ మట్టుకు గుచ్చి జాగ్రత్తగా ఉండాలంట చూడండి మనం జాగ్రత్తగా ఉండాలంట అంటే దేవుడు రెండు బాధితులు దేవుడు మనకు అప్పచేవుతున్నాడు చూడండి రెండు విషయాలు దేవుడు మనకి ఎక్కడ చెప్తుండే ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలా అనే విషయం చెప్తున్నాడు అక్కడ ఆయన ఆయన ఆయన స్వరాత్ ఇచ్చి సంఘం అంటే క్రైస్తవులు దేవుడు దగ్గర గురించి చెప్తున్నారు దీనిందే మిమ్మల్ని పరశుదాత్మ అధ్యక్షుడు గురించిందో ఆ యావత్ మందు గురించి మీరు గురించి జాగ్రత్త పడాలా జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది మరణం మరణంలోకి వెళ్ళిపోతారు ఈ లోకమంతా నరకనిగిపోతాయి చూడండి తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీరు ప్రవేశించని నాకు తెలియను కానీ వారు మందను కనికరింపను కనికరింపనంట క్రూరమైన తోడేళ్ళు అంటే భయంకరమైన తోడేళ్ళు వస్తాయి ఎక్కడికి వస్తాయి సంఘంలోకి వస్తాయి ఆల్రెడీ వచ్చేసినాయి తోడేళ్ళు ఈరోజు సంఘంలో ఉన్నాయి తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి కానీ పౌలు ముందుగానే చెప్పిండు అంటే చూడండి దేవుడు ఎందుకు ఒక కాపర్ లాగా మనుషులు పెట్టిన ఈశ్వర్ నేను నేను నిజమైన కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరడు గొర్రెల కోసం నా ప్రాణాన్ని పెడతాడు అంతగా ఆయన బిడ్డల కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు కదా కాబట్టి ఆ ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు ఆ రీతిగా గొర్రెలు నడిపించిండు ఆయన కాబట్టి మనం కూడా మన మన ఆ యావత్తు మన గురించి మనం కూడా జాగ్రత్త మన గురించి కూడా మనం జాగ్రత్త చూడండి ఎందుకంటే ఈ లోకంలో అంత భయంకరమైన కాలంలో ఈ లోకమంతా వాడి ఆధీనంలో ఉంది దుష్టిని ఆధీనంలో ఉంది ఎందుకంటే మరణము వాళ్ళని ఆ రీతిలో మరణమే ఒక కాపర్లాగా మరణమే వాడు కాపర్ లాగా మనుషులు కానీ వాడి తదుకు మరణానికి పోతాయని వాళ్ళు తెలియని స్థితిలో కాబట్టి వాళ్ళని జీవంలో నడిపించాలంటే ఆ తోడేల దగ్గరికి మనం పోవాలి కదా తోడేలు తోడేళ్ళు ఖచ్చితంగా వస్తే చెప్తున్నా అక్కడ అయితే ఏసు ప్రభు చెప్తున్న లోకాస్ వార్త పదోధ్యాయం మూడవచనంలో మీరు వెల్లుడి ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను చూడండి కాబట్టి తోడేల ఎద్ద గొర్రె పిల్ల పోతే ఇంకేమైనా ఉంటుందా కాబట్టి దేవుడు పంపిస్తుందంటే గొర్రెపిల్ల తోడేల దగ్గర పోగలగా ఆకృతి సంబంధం చూస్తే అవి పోయినా ఖచ్చితంగా దాన్ని తినేస్తుంది అన్నట్టు కానీ ఇక్కడ ఏ స్టోర్ గొర్రెలు అంటే మనిషితో పోల్చిన దేవుడు తోడేల ఎద్దకు మీరు పోవాలా చూడండి తోడేకు మేము పంపిస్తా అంటే తోడేల మధ్యలో ఎవరున్నారు కొన్ని గొర్రెలు ఉన్నాయి అక్కడ వాటి మధ్య చిక్కుకొని ఉన్నాయి ఒక మధ్యలో చిక్కు కాబట్టి నువ్వు ఆ తోడేల మధ్యలో పోయి ఆ తోడేల నుంచి ఆ సింహం నుంచి నువ్వు వాళ్ళని బయట తీసుకొని రావాలా అని ఏసువు చెప్తున్నా అంటే మనుషులు ఈ లోకంలో మనుషులు ఉండాలంటే మరణం వాళ్ళకి ఆపరిగా ఉంది తోడేలు ఎంత భయంకరమైన దుష్టుని ఆదిన ఎంత భయంకరమైన స్థితిలో వాళ్ళ ఆత్మలు పట్టబడ్డాయో మనకి అది గ్రహించగలం అందుకు దేవుడు ఏసురావు శిశువుతో పాటు చెప్తున్నాడు ఆయన తోడేల వద్ద మీరు వెళ్ళుడి అంటే వెళ్ళమని చెప్తున్నావు ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలు గొర్రె గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నా నేను కాబట్టి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి ఈ లోకం వాడి ఆద ఉంది కాబట్టి వాళ్ళు ఏ రీతిగా అయినా సరే వాళ్ళు మనం గుంజుకోండి లేకుంటే వాళ్ళు ఆత్మ వాళ్ళు ఖచ్చితంగా నరకని పోతారు మరణము వాళ్ళు ఇంకా నటిస్తూ ఉంటారు అందుకు జఫనే గంద మనం చూస్తాం ఒక వాక్యం దాని మధ్య మూడో అధ్యాయం మూడో వచ్చినప్పుడు దాని మధ్య దాని అధిపతులు గర్జన సింహములు తాని న్యాయాధిపతులు రాత్రి అంత తిరుగులాడు తెల్లవారు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించి తోడేళ్ళు అంట వాళ్ళ మధ్యలో ఉన్నారు వీళ్ళు గొప్ప జనసము దేవుని బిడలు తర్వాత ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ దేవుని బిడలు కూడా అక్కడ ఉన్నారు ఇది చాలా బాధాకరం కాబట్టి వాటి మధ్యలో నుంచి ఎట్లున్నారంట వాళ్ళ అధిపతులు గర్జన చే అంటే గర్జించే సింహ అంటే సైతానం వాళ్ళు న్యాయాధిపతులు ఎట్లున్నారంట వాళ్ళ న్యాయం తీర్చి కానీ శాస్త్రులు పరిస్థితులు ఎట్లున్నారు ఇస్రాల్ ప్రజల్ని ఎట్లా ఎట్లా వాడిన వాళ్ళు వాళ్ళ సొంత లాభానికి వాడుకొని స్వార్థంగా జీవించి దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ స్వార్థానికి వాడుకొని మోసగించి వాళ్ళని వ్యాపారం చేసి దేవుని మందిరాన్ని దొంగలముగా మార్చిండు అంత భయంకరంగా చేసిండ్రు అక్కడ అక్కడ ఎట్లా ఉంటుంది వాటి మధ్యలో చిక్కబడ్డాయి ఈరోజు మతపరమైన జీవితం అతనే ఉంది కదా మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకేమే అయిపోతుంది అని భయంతో మనుషుల్ని కట్టేసి పెట్టేశారు అక్కడ పర్లోక రాజ్యము బలవంత చేతిలో పట్టబడిందంటే అది ఇక్కడే ఉంది ఎక్కడున్న పర్లోక రాజ్యం మీ మధ్యనే ఉంది చూడండి పర్లోక రాజ్యంలో చూడండి వాళ్ళ మధ్యలో పర్లోక రాజ్యాన్ని పట్టబడుకున్నారంటే ఇది చాలా ఆశ్చర్యం ఉంటుంది కదా దేవుని బిడ్డలే కదా రాజ్య ఆయన రాజ్యం అంటే ఆయన బిడ్డలే ఆయన రాజ్యాన్ని వాళ్ళు వాడు పట్టబడింది అంటే మరి ఆయన రాజ్యాన్ని పట్టబడుతుంటాయని చూస్తూ ఊరుకుంటారా పట్టబడింది అన్నప్పుడు బాపి సమితం వ్యవహార కాలం నుంచి ఈ రోజు వరకు కూడా పర్లోక రాజ్యము బలవంత చేతిలో పట్టవద్దంటే దాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళంతా దేవుని బిడ్డను ఆక్రమించుకొని వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉంది కదా తోడేళ్ళు మరి వాళ్ళ నుంచి ఎవరు విమోచి విమోచింపగ విమోచించాలా చూడండి కాబట్టి వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్నారు కానీ మన ప్రభు చెప్తుంది అక్కడ జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందన తోడేలు వచ్చి చూసి గొర్రెతులను విడిచిపెట్టి పారిపోతాయి చూడండి పారిపోతారు నిజమైన కాపరి అయితే గొర్రెని కాపాడుకుంటాడు నిజమైన కాపరి గొర్రెను కాపాడుకుంటాడు నిజమైన కాపరి కానివాడు గొర్రెను విడిచిపెట్టి పారిపోతాడంట ఈ రోజు గొర్రెలు విడిచి పారిపోతుండరా లేదా గొర్రెలు విడిచి పారిపోతున్నారు ఈరోజు గోరెలు విడిచి ఈరోజు పారిపోతున్నారు మనుషులు కానీ ఆ కాపాడాలంటే గోడల వద్దకు పోవాలా అంటే ఎంత భయంకరమైన సేవ అంటే ఈ లోకం అంత భయంకరమైన వాళ్ళ దగ్గర పోయి విడిపించాలంటే అది సాధ్యమా ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే చూడండి మన ఏజ్కి వెళ్తా మన ప్రభు చెప్తారు అక్కడ నరపుత్రుడు నువ్వు బ్రహ్మదండి చెట్లను ముండ్ల తొప్పులను తిరుగుతున్నావు తేళ్ల మధ్య నేను నివసిస్తున్నాను మనం అంతా తేళ్ల మధ్య సర్ప ముందు మధ్య నివసిస్తాను ఎందుకంటే ఒక ఈ అరణ్యంలో ఒక యాత్ర మనం కొనసాగిస్తున్నాం ఈ యాత్రలో నుంచి సాగి స్టార్ట్ చేసి అది పర్లోకి రాజ్యంపై తీసుకొని పోవాలా అనేకులు తీసుకొని పోవాలా ఈ యాత్ర చాలా కష్టతరమైన యాత్ర ఇది భయంకరమైన యాత్ర అని కాబట్టి వాటి మధ్యలో మనం ఉండి సేవ చేస్తున్నాం కాబట్టి అవి మనకి ఎలాంటి హాని చెయ్యవు కానీ వారు వారి వారి నుంచి అనేక మనం రక్షించాలంటే ఖచ్చితంగా వాటితో మన విజం వాటితో యుద్ధం చేయాల వాటి మధ్య నివసిస్తున్నారు మీరు కాబట్టి ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం మన ప్రభు మనకి హెచ్చరిస్తుంది ఎందుకంటే కాపరిలు కాపరులు లేరు లోకంలో కాపరిలు తక్కువ అందుకే పౌలు అంటాడు అనేక అనేకులు ఉన్నారు కానీ అందరు ఉపదేశకులు పదివేల మంది ఉన్నారు కానీ ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంట అంటే ఎంతమంది ఉపదేశకులు ఉంటే ఏం లాభం బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలి కదా తండ్రి కదా బాధ్యత తీసుకుంటాడు కొంతమంది బంధువులు చర్జే ఇజ్జే అని చెప్పి ఏదో చెప్తుపోతా ఉంటారు కానీ అసలు బాధ్యత ఎవరు తీసుకోవాలా తండ్రి తీసుకోవాలా పిల్లల పట్ల కానీ దేవుని మంద ఎవరు బాధ్యత తీసుకోవాలా ఆయన మనకి ఇచ్చిండి గొర్రెలు మన ప్రభు చెప్తున్న తండ్రితో సంపాదిస్తున్నాడు తండ్రి వీళ్ళంతా నాకు అనగరించిన ఆయన ఆయన తండ్రితో సంపాది సంపాదిస్తూ ఈశ్వరు గురించి తన బిడ్డ గురించి చెప్తున్నాడు కానీ ఈ రోజు యేసు ప్రభు ఆయన తన యొద్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆత్మరూపు మన మధ్యలో ఉన్నాడు మనకి ఇవన్నీ గొర్రెలను అనుగ్రహిస్తున్నాడు ఆయన ఎట్లా కాపాడగల కలిగి తనకి ఆ తనకి ఇచ్చిన అన్నిటిని మనం కూడా మన సేవ జీవితంలో మనకి ఇచ్చిన అన్నిటిని మనం కాపాడి జాగ్రత్తగా భద్రపరిచి మనం ఆయన ఆయనకు అప్పచెప్పాలా గొర్రెల్ని ఆయన దొడ్డులో మనల్ని చేర్చాలా బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది అన్నాడు పౌరుడు మన ప్రభు కాబట్టి రెండు మందలు కలవాలా బయట మంది ఉంది బయట మంది అనుకుంటే మాకు అంత బాగుంది మీరు సేఫ్ అనుకుంటున్నారు కానీ మనం వాళ్ళు ఉంది కానీ ఇక్కడ సరైన కాపరలేక అవి ఏం చేస్తున్నాయి కొండ కొండ తిరుగుతున్నాయి ఎక్కడ దిగాలో తెలియని చిత్రాలు ఉన్నాయి తోడేలు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంది వాడు చిక్కించుకుంటాడు ఎందుకంటే ఐక్యత లేదు సమాధానం లేదు సాహసం లేదు ఆత్మీయమైన సాహసం లేదు అన్నట్టు అందుకు గోరెల్లో వాడు చూసి అవి పట్టబడుతున్నాయి అందుకు ఐక్యత కలిగి ఉండాలని చెప్తుంది క్రైస్త సంఘాల ఐక్యత ఎక్కడుంది అపోస్తులు ఎలాంటి ఐక్యత కలిగినారు వాళ్ళు ఎక్కడ ఏం రాలే వాళ్ళకి వాళ్ళు ఐక్యత కలిగి ఏకాత్మ ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా కంపించిపోయింది పరిశుధాన దిగింది అక్కడున్న దేవుడి బిడ్డల సేవ కలిపి వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అప్పుడు ఆ ఇల్లు అంతా కంపించినట్టు మనం చూస్తాం అప్పుడు బహుధైర్యంగా వాక్యం ప్రకటిస్తే సువార్త ప్రపంచం వ్యాపించిపోయింది అక్కడ అనేకులు విశ్వాసం పెట్టినట్టు చూడండి అలాంటి ఐక్యత ఎక్కడుంది సంఘంలో ఈరోజు ఐకత లేదు అందుకు వాడు దెబ్బతీస్తుందంట చూడండి ఎందుకంటే నలుగురు అందరూ కలిసి కట్టుకుంటే ఐకత ఎవరు ఏం చేయలేరు అంటారు ఒక్కరిగా ఉంటారు అనుకో ఒక నలుగురు ఉన్నారు అనుకో ఒక నలుగురు మనుషులు ఐకతే ఐక్యత ఒకటే మాట మీద ఉంటే ఎవరు వచ్చాక ఎదిరించగలన ఎందుకంటే వాళ్ళు ఒకటే తాటి మీద ఉన్నారు కాబట్టి కానీ నలుగురికి గొడవ అనుకో నలుగురు విడిపోయింది అప్పుడు ఏమవుతుంది నలుగురు వేరైపోతారు అప్పుడు వచ్చి కొడతాడు దుష్టుడు ఒకటి తెలియకుని ఒకరి కొట్టేసి పట్టేసుకొని వెళ్ళిపోతా ఉంటాడు అది తెలివి క్రైస్తవ సంగం అదే జరుగుతుంది ఎందుకంటే సరైన విధానం లేదు సరైన నడిపింపు లేదన్నట్టు అందుకు గొర్రెలో చెదిరిపోయి ఉంటే దేవుడు ఆయన ఆత్మ దుఃఖిస్తుంది దేవుని ఆత్మ ఘోషిస్తుంది ఎవరు ఎవరు సరైన కాపర్లు ఎవరిని పెట్టాలా ఎవరిని పెట్టాలన్నప్పుడు పాత నిబంధన కాలంలో దావిదని నేర్కొన్నా ఆయన కా గొర్రెలు కాసేటోడు కాని ఆయన చెప్పిండు నువ్వు కాల్సిన ఈ గొర్రెలు కాదు ఇంకొక గొర్రెలు ఉన్నాయని చెప్పి దేవుడు అక్కడి తీసుకొచ్చి రాజును చేసిండు దేవుడు ఆత్మీయ సత్యం అది రాజును దేవుడు చూడండి ఎందుకంటే గొర్రెల కాపరి అనేవాడు ఈ రోజు ఎట్లా ఉన్నాడంటే అంత భయంకరంగా ఉందంట అందుకవి మరణంలోకి నడుస్తున్నవన్నీ చూడండి కాబట్టి యేసు ప్రభు ఎట్లా నడిపించాడు ఆయన బిడ్డల్ని ఎట్లా నడిపిస్తాడు ఆయన గొర్రెల కాపురే వల్ల యేస గ్రంథం నలభై అధ్యయం పదకొండు వచ్చినప్పుడు గొర్రెల కాపుర వల్ల ఆయన తన మందను మేపు చూ తన బాహువుతో గొరపెలను కూర్చి రొమ్మును అంటించుకొని మోయిచు పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించాను అంటే ఎట్లా నడిపించు గొర్రెల కాపుర ఎట్లా చిన్న చిన్న వాటినేమో పైన ఎత్తుకున్నాడు నడవలని వాటినేమో నడిపించుకుంటూ తీసుకెళ్తాం అంటే ఎంత జాగ్రత్త వదిలిస్తారు ఊర్లలో పోతే మనం చూస్తూ ఉంటాం గొర్రెలు పోతా ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి గొరిపిల్లలు ఉంటే వాటిని ఏం చేస్తారు నడవలేవు కాబట్టి వాటిని ఎత్తుకుంటారు వాళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే పెద్ద ఏమో వాటి ఎండు బరికి తల్లి పిల్లలు ఎత్తుకుంటారు భుజాల మీద లేకుంటే సంఖులను పెట్టుకొని తీసుకొని పిల్లలు వాటిని అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉంటాయి గొర్రెల పట్ల పకులు తీస్తామని అర్థం చేసుకుంటే ఆత్మీయ అంత బాధ్యత ఈరోజు కాపర్లకు ఉందంటే తక్కువ అన్నట్టు కాబట్టి ఏసు కూడా మన ప్రభు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు గొప్ప జనసమూహం చూసి వారు కాపర్ లేని గొర్రెల వల్ల ఇసుకుపోయినారు ఇసుకున్నారని వారి మీద కనికరబడి ఎన్నో విషయాలు ప్రభు చెప్పిండు అక్కడ కూసోబెట్టి ఎన్నో విషయాలు చెప్పిండు కాబట్టి ఈ రోజు విసుకుపోయిన గొర్రెలు కాపర్ లేని ఈ రోజు ఎవరు పట్టించుకుంటున్నారు ఆయన చూసిండు ఈ లోకంలో ఆయన అన్ని అన్ని రోల్స్ ఆయన పాటించండు కాపరిలాగా నడిపించిండు ప్రవక్తలాగా ఉన్నాడు ఎన్నో విషయాలు బోధించు అన్ని నెరవేర్చిడు మన ప్రభు ఆయన సేవా జీవితంలో కాబట్టి ఆయనకు మాదిరిగా క్రీస్తుకు మాదిరి నడుచుకోవటం అంటే ఆయన సేవా జీవితం ఎట్లా ఆరంభించబడిందో ఏ రీతికైనా సేవ చేసిండో అవన్నీ మనం చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అసలనే గొర్రెల అందుకే వేసుకోవడాడు నేనే నిజమైన కాపరిని నా గొర్రెలకు నా ప్రాణం పెడతా మంచి కాపరి గొర్రెలకి తన ప్రాణాలు పెడతాడు కాబట్టి జీతగాడు జీతగాడే ఈరోజు జీతగాడు లాగున్నారా కాపర్ లాగున్నారా అని కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా జీతగాడు ఏం చేస్తారు జీతం తీసుకొని పోతాడు ఏదో ఉద్యోగం చేసుకొని పోయినట్టు అందుకే పౌలంటుడు ఉపదేశుడు పది మంది చెప్తే ఏం ఎవరు తండ్రి స్థానం ఎవరు తీసుకున్నారంటే తక్కువ అనట్టు ఇది కూడా అంతే కాబట్టి ఆయన అనేక సంగతులు చెప్పిండు ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో జనులు ఈ సత్యం తెలియదు మనుషులకి ఏ రీతిగా ఉండాలా ఏ రీతిగా ఉండాలని తెలియదు మనుషులకు పరులకు సంబంధించిన విషయాలు తెలియ వాళ్ళకి రక్షింపబడే అట్లా ఉంటారు కానీ వాళ్ళ మీద మనకు కనికరం చూపించాలా మన ప్రభుత్వ కనికరం చూపించండు ఆయన ప్రేమను ఆయన కనికరిం పొందుకున్న మనం కూడా కనికరింపబడ్డం వాళ్ళ మనం కూడా ఆ కనికరం ఆయన ఆయన ప్రేమను వాళ్ళకు చూపించే వాళ్ళకి అనేక విషయాలు మనం బోధించాలా చెప్పాలా చూడండి ఆ రీతిగా ఎలాంటి కాపరీ కావాలా చూడండి కాపరని వాళ్ళు ఎట్లా ఉంటాడు దేవుని ప్రజలకు ఎట్లాంటి పరిస్థితి ఎత్తుంది ఏమైతే చెప్పండి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ఇష్టాల వస్తే ఆ గొలి ఎత్త సవాల్ చేస్తూ ఉన్నాడు అక్కడ కానీ సౌలు ఒక విధంగా ఆయన ఇష్టాల ప్రజల అంటే దేవుని ఇష్టాల రాజు అయినా ఒక విధంగా కాపరి అనుకో అంటే రాజ్యాన్ని రాజు అంటే మనుషులు బాగోగులు తీసేవాడు రాజు కానీ కాపరి కూడా గొలెలు బాగో చూసేవాడు కాబట్టి మనుషులు గొలులకు సాదృష్టమైతే ఇప్పుడు మరి కాపురేం చేయాలా గొర్రెల మీదకి వచ్చిన దుష్టిని ఎదిరించాలా లేదా కానీ సౌలరాజు ఏం చేస్తుండో అభిషేకం పొందిన వాడు ఏం చేస్తుండడు అక్కడ ఆ డేరాల కూర్చొని ఏం చేయాలా ఏం చేయాలని చెప్పి ఆయన ఏం చేస్తుండడు ఏం చేయని ఉన్నాడు వాడు సవాల్ సవాల్ చేస్తున్న దేవుని బిడ్డలు దూషిస్తున్నాడు కానీ ఎక్కడో గొర్రెలు ఎక్కడ నా దావీదొచ్చి అన్నలకు అన్న అన్నం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు తీసుకోండి పోయింద్రేమో కానీ దేవుడు ఒక విధంగా అక్కడ వాళ్ళ తండ్రి చెప్పటం అక్కడ పోయి మీ సోదరులకు ఇచ్చినప్పు వాళ్ళ ఇద్దరు భూములు ఎట్లా ఉన్నదో సమాచారం తీసుకురపో అంటే ఆయన పంపించండు ఆయన వచ్చిన పర్పస్ వేరే కానీ అక్కడ జరిగింది వేరే అయితే చూడండి ఫిలిస్తీలు ఎంత భయంకరంగా వాడు ఆ గొలియోతో దేవుని బిడ్డలతో సంభాషిస్తుంటే అప్పుడు ఆయన చూస్తాడు దాగీదు జీవం గల దేవుణ్ణి దూషితో ఈ సున్నత లేని ఫిలిస్తీ ఎంతటి చెప్పి ఆయనకి రోషం వచ్చింది కానీ అక్కడున్న వాళ్ళకి ఎవరికి అలాంటి రోషం లేదన్నట్టు అప్పుడు చూడండి సమయాల గ్రంథంలో చూస్తే మొదటి సమయాల గ్రంథం పదిహేడు అద్దె ముప్పై మూడు వచ్చిందో సౌలు ఈ పిలిస్తే నేర్కొని వాటితో పోటాటకు నీకు బలం చాలదు నువ్వు బాలుడు అంటాడు అంటే చిన్నగున్నడు సమయలు సమయంలో చిన్నగున్నాడు కానీ సమయంలో బాహ్యం చూస్తుండడు కానీ ఇక్కడ చిన్నవాడ పెద్దవాడు విషయం కాదు అది ప్రకృతి సంబంధమైంది కాబట్టి ఆత్మ సంబంధమైన చిన్నవాడు పెద్దవాడు భేదం లేనే లేదు ఇది ఆత్మకు సంబంధించింది కదా చిన్నవాడు ఇది చిన్నవాడు కదా ప్రవక్తను ఎవరు చేయలేడా చిన్నవాడు ప్రవక్తను చేయలేదా ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు ఒక బాలు నేర్పరచుకొని కూడా యుద్ధం చేయించగలన్నట్టు అయితే పోరాట నీకు శక్తి జాలదు అనడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడనే దావితేనంటే మీరు అర్థం అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి వాడు కూడా చిన్నతనం నుంచే విద్యలు నేర్చుకున్నట్టు అంటే యుద్ధం నేర్చుకున్న వాడు కూడా కోలియాతు వాడు కూడా చిన్నతనం యుద్ధం నేర్చుకో కానీ మనం మనం కూడా మన పిల్లలకి చిన్నతనం నుంచి యుద్ధం నేర్పియాల దేవుని వాక్యంలో సంపూర్ణంగా బలపడాలి అప్పుడు బాగా అర్థమవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాడు యుద్ధంలో ఉంటే వారికి వారికి అన్ని విధానాలు వాక్యం నేర్పిస్తే వాడు పెద్దవాడైనా తప్పిపూడ ఉంది వాక్యం అట్లనే దేవుని విధానాలు కూడా ఇవి ఎట్లా జయించాలో అవన్నీ కూడా మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా రహించేవాడు కానీ దావిదికి అలాంటి అవకాశం లేదు కానీ దావిదు ఎప్పుడు కూడా గొర్రెలు కాచుకుంటాడు కాబట్టి ఎప్పుడు దేవుని స్థుతి ఆరాధించేవాడు దేవుడి భయభక్త గలవాడు అయినా కానీ ఏం జరుగుతుంది అక్కడ అయినా కానీ కూడా నేర్చుకున్నాడు దావిది కూడా నేర్చుకున్నాడు అయినా కూడా ఎట్లా చూడండి అప్పుడు ఏమంటుంది అక్కడ ముప్పై నాలుగు వచ్చిన వాక్యాన్ని ముగిస్తాను అందుకు దావీదు సౌలు తొట్లను మీ దాసులైన నేను నా తల్లి యొక్క గొర్రె కాయిచుండగా సింహమును ఎలుకు పంటికి వచ్చి మందలో నుండి ఒక గొర్రె ఎత్తుకొని పోచు పోచుండగా ఏం చేసిందంట సింహము ఎలుకు వచ్చిందంట అంటే ఆ సౌదస్తో చెప్తున్నాడు నా నా ఎలినవాడ నీ దాస నేను నా తల్లి గొర్రెలు కాసుకుంటుందని అర్థం చేసుకోండి తండ్రి అంటే ఎవరు ఆత్మీదశలో ఆయన గొర్రెలు కాస్తుంటా ఉంటే నువ్వు ఆయన నిజంగా ఆయన ఆయన తండ్రి నీకు అప్పచెప్పిన గొర్రెలు దేవుడు మనకిచ్చిన గొర్రెలు మనకిచ్చిన పరిచర్య విధానం అవన్నీ ఆయన గొర్రెలే కదా అవి కాస్తుంటే సింహం ఎలుకుబంట్ ఏం చేసింది వచ్చి మండల నుంచి ఒక గొర్రెపల్లెని అప్పుడు ఏం జరిగింది అక్కడ నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె గొర్రె పిల్లను గొర్రెను అంటే ఆయన తరిమిండంట అంటే సింహము గొర్రెపల్లెని తీసుకెళ్ళిపోతూ ఉంటే చాలా మంది భయపడు అమ్మ భయపడతారు కదా కానీ దావిది భయపడలే వాడు వాడి చిన్నతనం నుంచి విద్యలు నేర్చుకోవచ్చు గొలియాతో కానీ దా దావేదికి దేవుడు గొర్రెల కాపడుకున్నప్పుడే విద్య నేర్పించిండు అక్కడ అక్కడే ట్రైన్ చేసింది దావీదిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆయన బిల్లని ట్రైన్ చేస్తూ ఉంటాడు అన్న ప్రతి దశలో ఆయన అప్పుడు ఆయన చెప్తుంది అక్కడ సౌల్ రాజు కూడా వినుండడం అది అది షాక్ అయిపోయింది అన్న అరీ వీడు గొర్రెలు కాసుకుంటాడు వీడు సింహాల మీద కూడా పోరాడి అంటే మామూలు వ్యక్తి కాదు అప్పుడు కూడా సౌల్కి అర్థం కాలే ఇంకా ఎంత ఆ డాల్ తీసుకెళ్ళి అది తీసుకెళ్ళని చెప్తుండడు ఇవన్నీ నాకు వాడుకోలేవు చూడండి అయితే నేను దాన్ని విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని ఖచ్చితంగా మీదకి వస్తారు ఎందుకంటే నువ్వు గోరెపల్ల దగ్గర దాన్ని విడిపిస్తానే పోతే అది ఊరుకుంటుందా నీ మీద పడుతుంది అది కాబట్టి దాన్ని చీకి చన్నాడిన కొట్టి చంపిడు దాన్ని చూడండి సింహం యొక్క బాలము నుండి ఎలుకు యొక్క బాలము నుండి నన్ను రక్షించిన ఈ యహోవ రక్షించిన యహోవా ఈ స్పిరిస్తున్న చేతుల కూలను నన్ను విడిపించినయో చెప్తున్నా అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడైంది అని చెప్పాను చూడండి అప్పుడు పోయి కుళ్యాత్మ దేవుడు ఆ దావి విజయం పొందింది ఇస్తాల ప్రజలు తప్పించడం వాడు బాధించి లేకపోతే మొత్తం బానిసలు అయిపోతుండే అక్కడ ఇస్తాల ప్రజల్లో కండిషన్ ఏంటంటే అందరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకరు రండి ఒకవేళ నేను ఓడిపోతే మా నీకు బానిసలు ఒకవేళ నువ్వు ఓడిపోతే మీరు మాకు బానిసలు అందరూ యుద్ధం చేయలే కానీ ప్రజల పక్షంగా ఒక్కరు పోరాడాలా ఇది ఆత్మీయ సత్యం నువ్వు నిజమైన కాపురు అయితే దేవుని బిడల పక్షంగా నువ్వు పోరాడి ఆ శత్రు సమూహం మీద ఆ బానిసత్వం నుంచి వాళ్ళు బయట తీసుకొని రావాలా ఆయనే అతనే నిజమైన కాపరి మన ప్రభు చేసినా లేదా సైతను బానిసత్వం నుంచి మనల్ని బయట తీసుకొచ్చినా లేదా ఆయన ఎన్నో రోజు పాటించుండు ఆయన ఆయన విధానాలు ఎట్లా ఉంటాయి ఆయన సేవలో కాపరిలాగున్నాడు ఒకొక్క స్నేహితుల్లాగున్నాడు దేవుళ్లాగా ఉన్నాడు ఎన్నో ఎన్నో ఎన్నో అనుభవాలు ఆయన నుంచి మనం ఫ్రెండ్స్ లాగున్నాడు ఆయన స్నేహితులాగా ఉన్నాడు కాబట్టి తండ్రి లాగా అన్ని విషయంలో బోధకు లాగా ఉన్నాడు గురువులాగా ఉన్నాడు ఎన్నో ఉన్నాయి మన ప్రభు అంతగా రోల్స్ పాటించాలన్నట్టు మన ఆత్మీయ అనుభవంలో కూడా ఇవన్నీ మనం కూడా చేయాలా అనే విషయం చెప్తున్నా అయితే ఇక్కడ మనం కూడా అంతే కదా ఆ వాటన్నిటిని తప్పిపోయిన వాటన్నిటిని సమకూర్చుండు మన ప్రభు కాబట్టి మనం కూడా గొర్రెలలో తప్పిపోయినాం ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో పోయిండు కాబట్టి దేవుడు ఈ లోకంలో మనకు పంపించి ఆయన ఆయన కుమారుని ద్వారా మనకు విమోచన కలిగేసిండు మనం అందరినీ ఆయన మనం అంతా సమకూర్చబడ్డవాళ్ళం కానీ తప్పిపోయిన గొడవలు ఉన్న ఈ లోకంలో మరి వాళ్ళని ఎవరు సమకూర్చాలా మనమే సమకూర్చాలా అనే విషయం చెప్తున్నా అక్కడ చూడండి అయితే ఈ వాక్యం నేను చూస్తున్నాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా మన కొరకు తను మన కొరకు తను తన దేవునికి బలిగాను అర్పణంగాను అర్పించ అర్పించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి కాబట్టి ఆయన మన కొరకు ఎట్టగా అర్పించబడిందో ఈ లోకంలో ఆయన సేవ నిమిత్తం కూడా మనం ప్రాణార్పంగా మన మనం దారబోయేలా మన జీవితాన్ని ప్రభువులో ఆయన జీవితాన్ని దార దార పోషిండు మన ప్రభు ఆయన బిడమైన మనం కూడా మన సహోదరుల నిమిత్తము మనం గట్ట దారేయాలంటే గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టిండు మనం ప్రాణాన్ని పెట్టాల్సిన లేదు నీ ప్రాణం వరకు నువ్వు ఆ రీతిగా అలాంటి సేవ మనం చేయాలంట ఆ రీతిగా ప్రభు ఎట్లా చేసిందో పరిచర్య అట్లా మనం చేసి ఆయనకి అప్పచెప్పలా గొర్రెల్ని అయితే ఒక వాక్యం చూసి ముగిస్తా యోహన్ మొదటి యోహన్ పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఎట్టుదో తెలుసుకొని కొంచెం ఉన్నాము అంటే ఆయన ప్రాణము అంటే ఇప్పుడు ఇందాక మనం చూసినాం ఈ తన గ్రంథంలో తన తన ఒక మనిషి కూడా తన ప్రాణం పెడితే పెట్టగలడా ఒకవేళ ప్రాణం పెడితే ఏం జరుగుతుంది చాలా మంది నేను నీకోసం నా ప్రాణాలన్నీ ఇస్తా అంటారు కూడా ప్రాణాలు నేను నీకోసం చనిపోతానంటే తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ పాపలు ఉన్న వారు ఇద్దరు పాపలు ఉన్న వాళ్ళు ఇద్దరు నా కోసం నువ్వు ఏం లాభం కానీ ఒక మరణము మనిషిని ఏం చేస్తున్నారనేది అది మనం అర్థం చేసుకోవాలా వాడు చనిపోయితే ఒక మనిషి కోసము చనిపోతే ఏం లాభం కానీ మనిషి చనిపోయింది నీకు మోక్షం ఇవ్వాలా రక్షణ ఇవ్వాలా అది కేవలం ఏసు ప్రభు ద్వారనే సాధ్యం ఒక మనిషిని ఆయన ఎందుకు ఈ లోకంలో మరణించంటే నీకు జీవం రావటానికి పాపం వల్ల మరణం కానీ ఆ మరణం ఆయన అనుభవించి రుచి చూసి నేను మరణం నుంచి రక్షించిండు అది అసలైన సత్యం ఒక మనిషి తన ప్రాణం పెట్టండి ఈ లోకంలో చాలా మంది అంటారు ఏసు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టంటే అవును మాకు నా కోసం ఒకటి చనిపోయిండు మరి ఆయనకి తేడా ఏంటంటే వాడు మనిషి చనిపోయిండు కానీ ఈయన దేవుడు కదా ఈయనేం చేసిండు నీకు పాప విముక్తి కలిగించాడు అది జరుగుతుందా మనిషి వల్ల సాధ్యంగానే కాదు అది కేవలం ఏసు ప్రభు సాధ్యం అందులో అడుగుతారు ఆ రీతిగా చెప్పాలా వాళ్ళకి చూడండి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక దీని వల్ల ప్రేమ ఎటుదో తెలుసుకొని చున్నాం అంటే ప్రేమ ప్రేమించేవాడు ప్రాణం పెడతారు అన్నట్టు ఆయన మనల్ని ప్రేమించు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని మన కోసం మనం మనం మనము నిజంగా ఆయన ప్రేమిస్తే మనం ఏం పెట్టాలా ఎవరి కోసం మనం ప్రాణం పెట్టాలా మన జీతం ఎవరి కోసం త్యాగం చేసుకోవాలా కింద చూడండి మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము సహోదరులంటే ఎవరు దేవుని బిడలు ఆయన ఎట్లా చేసిండో ఆయన ప్రాణం పెట్టిండో మన కొరకు మాదిరి చూపించిండు ప్రేమ ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం కూడా మన సహోదరు నిమిత్తం మనం ప్రాణం కూడా పెట్టాలంటే నువ్వు మరణమంతగా నీ ప్రాణాన్ని నీ జీవితాన్ని త్యాగం చేసుకొని అనేకలు ప్రభుత్వం అంతా నడిపించాలి కదా మనం ప్రాణం పెడితే ఏం లాభం నేను నా కోసం నువ్వు ప్రాణం పెడితే ఏం లాభం ఏం లేదు అక్కడ దానికి సంబంధించిన అది కానే కదా చూడండి తర్వాత పది ఏడు ఈ లోకపు జీవనాధిపాతి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుత చూసి అతని ఎడలో ఏ మాత్రం కనికరం చూపనే వాణి అన్న దేవుని ప్రేమ ఎలాగ నిలిచను ఈ లోకంలో జీవనాధిపతి గల ఉన్నారు కదా జీవించటోళ్ళు ఏమి చూడటం చూసి అతని ఎడ ఏ మాత్రం కనికరం చూపని వాణి అన్న దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే ఏ ఏ దేవి గురించి చెప్తున్నా కదా ఏంటంటే దేనికి సంబంధించింది వాడికి రక్షణ లేదు ప్రకృతి సంబంధం ఒకటి అర్థం చేసుకోవాలి మనం ఇంకోటి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా వాడికి ఏం లేదు వాడికి రక్షణ లేదు వీడికి రక్షణ కావాలా ఇప్పుడు దేవుడు ప్రేమను చెప్పాలా వీడికి అని చెప్పటమే అన్నట్టు ఈ లోకపరమైన యువులు కూడా మనం ఇస్తాం సాయం చేస్తాం కానీ అసలేదు అది కాదు కదా అది ప్రకృతి సంబంధం కానీ ఆత్మీయంగా వాడికి ఏం లేదు రక్షణ లేదు వీడి ఖచ్చితంగా నరకానికి పోతాడు బాబా కాబట్టి వీడి రక్షణ పొందాలి ఆయన ప్రేమను చెప్పాల మనుషులకి అది ప్రేమించడం అంటే కాబట్టి ఆ ప్రేమ వల్లనే మనుషులు విముక్తి కలుగుతున్నారంట అందుకే కీర్తనగా నిన్నది ఇచ్చిన వాక్యం మనుషులు మరణం వల్ల కాపరిగా ఉంది కాబట్టి ఈరోజు జీవానికి ఆయన కాపరి ఆ జీవాన్ని మనకిచ్చేడు మనం కూడా మనుషులకు జీవాన్ని ఇవ్వాలా మరణంలో నుంచి వాళ్ళని జీవంలోకి నడిపించాలా ఆయన ప్రేమ కలవరిశీలలో ప్రేమ సర్వజీన్లారా మీరు ఆయన మాట వినాలా సామంతులేమి సామాన్యులేమి దరి దరిద్రులేమి ధనంతు అందరూ వినాల్సిందే మీ జీవితాలు ఎక్కడ మీ జీవిత గమ్యమేంది చూడండి ఇది మనం చూస్తున్నాం మరణం వాళ్ళు నడిపిస్తున్నారు ఇది కాపర్లాగా కానీ అసలు జీవం సంబంధించిన కాపర్లు ఎక్క ఏమైపోయినారు వాళ్ళు పర్వతాల మీద చెదరిపోతే వాళ్ళు సమకూర్చేవాడు ఒక్కడో లేడం వాక్యం ఆమూసుగా గ్రంథంలో కానీ సమకూర్చే కాపరి లేడు కాబట్టి మనకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు మనకి ఇచ్చిన కాబట్టి మన ప్రభు ఏదైతే ప్రార్థించిందో ఆయన బిడ్డల మనం కూడా అలాంటి గుణగణం కలిగి మనం కూడా మనకి కాపర్లు ఎంతోమంది కాపరు ఉంది లోకంలో కానీ నిజమైన కాపరి దాని గొర్రెల ప్రాణం పెడతారు ఈ రోజు పెడుతున్నాడా పేతులు అడుగుతున్నాడు పేతులు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభావా అయితే నా గొర్రెలు గాయ తర్వాత నా గొర్రెలు మేపనడు నా గోరె పిల్లలు గాయం పిల్లలు మేపటం కాపరి విధానాలు మేపటం వేరు కాయటం వేరు గోరె పిల్లలు వేరు అన్ని దశలలో నువ్వు ఆ తండ్రి లాగుండి కాపరిలాగుండి ప్రభు నిజంగా ప్రేమించేవాడు గొర్రెలు అసలైన గొర్రెలు కాపరి మన పవే ఆయనకు మాదిరి మన ఈ లోకంలో ఆయన ఆయన నీడ ఆయన నిజస్వరూపం మనం ఆయన ఆయన ప్రతిబింబం మనం ఆయన రూపం మనం ఆయన స్వరూపం మనం మార్చుకోండు ఆయన గుణగణాలే మనకు వస్తాయి అందుకు మన గొర్రెలకు ప్రాణం పెట్టాల అంటే ఆయన త్యాగం చేసుకుంటూ తన మన జీవితం త్యాగం చేసుకొని ఆ మనలో నుంచి మనం జీవంలోకి నడిపించాలా అలాంటి సేవలో ప్రభు మనందరూ నడిపించాలా ఆయన దేని మనకు ఆయన ఆత్మ ఎందు ఆ యావత్తు మన గురించి మనకు మనం గురించి జాగ్రత్తగా మనం జీవించాలా అబద్ధ బోధకులు అబద్ధ ప్రభక్తలు బయలుదేరిండి ఆల్రెడీ తంగాన్ని మోసగిస్తున్నారు వాళ్ళు మరణంలోకి నడిపిస్తున్న వాళ్ళు వాటి బోధ నుంచి మనం మనం బయట తీసుకొని రావాలా అలాంటి ప్రభు మనకి నడిపించాలా మనం పోతున్న గొరెలుగా సింహాల దగ్గర పోతున్నాం తోడేల దగ్గర పోతున్నాం గొర్రెలు అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం పోతాం అక్కడికి వాటిని గుంజుకొని కాబట్టి ప్రభులే నడిపిస్తున్న ఇదిగా వాళ్ళని వాళ్ళని చేసిన వాళ్ళ కాలంలో ఉన్నారు అట్లా తోడేల మధ్యలో ఉన్న జనులు ఇస్తాలపై ఎంతో మంది వాళ్ళ మధ్య సేవ చేసిన వాళ్ళు పకృతి సమీపం మరీ భయంకరంగా ఉంది తోడేళ్ళు ఎక్కడ ఉండే మన మధ్యలోనే ఉన్నాయి వాటి మధ్య తేడు ఎక్కడ ఉండి మన మధ్యలో ఉన్నాయి సర్పం లెక్కడి మన మధ్యలోనే ఉన్నాయి వాటి మధ్యలో మనం నివాసం చేస్తున్నాం కానీ అవి మనకి ఎలాంటి హాని చెయ్యం ఆ స్త్రీని ధరించుకున్న స్త్రీ సూర్యం ధరించుకున్న స్త్రీ ఏ సుప్రాపం కానీ ఆ కడ సర్పం ఆమెను ఏం చేయలేకపోయింది ఆ గొప్ప జనసము ఆ శిశు అందుకే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలా కాబట్టి వాడిని నేనేం చేయలేదు కానీ వాళ్ళని వాడి మీదకి రాకుండా మన వాళ్ళని ప్రభు చెంత నడిపించే జాగ్రత్తగా ప్రభు ప్రభుకు అప్పచెప్పాలా అది మన మన మనకిచ్చిన పిలుపు మన సేవా జీవితం అనేకులకు ఎన్నో విషయాలు ప్రభు చెప్పిండు పర్లోకరాలకు సంబంధించిన విషయాలు ఆత్మీయమైన విధానాలు అవి లెక్కలు కూడా చెప్పరు అవి మనం చెప్పాలా వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువల్ గా తయారేలాగా మనం ప్రోత్సహించాలా ఈ సత్యాల ప్రకటించి అసలైన కాపరి ఎట్లా ఉంటాడు వాళ్ళకు వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళ సత్యని గ్రహించి ప్రభుని అసలైన కాపర్లాగా తయారు కాగలరు బాధ్యతలు తీసుకుంటున్నట్టు కాబట్టి శిష్యులు తయారు చేస్తారు అది మన సేవా జీతం అలాంటి కృపలో మనం నడిపించాలని ప్రభు ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకు ఎంతో వర్ణాలిస్తాయ్యా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకి నిలబెట్టినందుకని నీకు ఎంతో వర్ణాలిస్తాయ్యా గొప్పదేవ నా ఈ దీనివంతా మీరు మాకు సహాయకులు ఉన్నారు మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు మా ప్రవ్వ మా మీ సన్నిధిలో మేము సమయం గడిపెలాగే కృప ఇస్తున్నందుక నీకు ఎంతో వర్ణాలు ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రవ్వ మరణం వాళ్ళు కాపడగండి ప్రవ్వ ఉన్నారు ప్రవ్వ తినే స్థితులు అందరూ ఈ లోకమంతా ప్రవ్వ నైనా నిజమైన కాపరి ప్రవ్వా నైనా జీవంలోకి నడిపిస్తారు కానీ ఈ రోజు మరణంలోకి నడిపిస్తుంది సైతాన సమూహంలో పడిపోయినారు ప్రభు లోకమంతా కాబట్టి నేను వాళ్ళందరినీ మీ చింత నడిపించాలా ప్రభ నిజమైన కాపరి తన గొర్రెలకు ప్రారంభిస్తారు మీరే నిజమైన కాపరి మీరు ప్రాణం మా గొర్రెలకు మా సహోదరుల నిమిత్తం కూడా ప్రభావ మేము మా జీవితాలు కూడా త్యాగం చేసుకోవాలా ప్రాణం పోయినంత మరణం అగినంతగా ప్రభావ మేము కూడా ఆ రీతిగా సేవ చేసి ఆ గొర్రెలను మీ చింతకు చేర్చాలా ప్రభావ అలాంటి సేవలు నడిపించండి ప్రవ్వ తోడేల మధ్యకి మమ్మల్ని పంపిస్తున్నారు సర్పమ తేవుల మధ్యలో మేము పంపిస్తున్నారు వాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు ప్రవ్వ కానీ వాళ్ళ బోధలో వాళ్ళ గొప్ప జన వాళ్ళని మేము తీసుకొని రావాలి రీతిగానే సరే శత్రు గవిని మేము స్వాధీన వాడు ఆర్టిఫై చేసుకోండి గొప్ప జనా వాడు బంధకాల నుంచి మనసు వాళ్ళని బయటకు తీసుకొని యుద్ధం చేయాల్సిందే ప్రవ్వ మీరే యుద్ధం నేర్పించేవాడు దానికి ఆ క్షణంలో ప్రవ్వ మీరు యుద్ధం నేర్పించినారు చిన్నతరం నుంచి ట్రైన్ చేసినారు దావి సింహాల మీద ఎట్లా ఎలుకుబాటు మీద ఎట్లా పోరాడాలని వరే పిల్లలు ఎట్లా కాపాడలేదు కాబట్టి మా కూడా ప్రభావ అనేక పర్యాల నుంచి దృష్టి మీద ఎట్లా విజయం పొందాలా ఏ రీతిగా వాళ్ళు వాళ్ళని మీద విజయం పొందాలి ఎన్నో సత్యాలు ఎన్నో ఆత్మీయమైన విధానాలు మర్మాలు సీక్రెట్స్ మాకు బయలుపరిచినారు అవే మాకు ఆయుధాలు ప్రభావ ఆ రీతిగా మీరు మమ్మల్ని అందరం ట్రైన్ చేసినారు కాబట్టినైనా మేము ఆ రీతిగా వెళ్ళి ప్రవ్వ గొప్ప జన మీ బిడ్డలందరినీ ప్రభావ మేము వాళ్ళ చర్యల నుంచి గుంజుకొని రావాలా వారి నోట్ల నుంచి గుంజుకొని రావాలా ప్రభావ వాళ్ళతో యుద్ధం చేయాలా విజయం పొందాలా మీరే మాకు సాయకులు వాడు బలం మీద మాకు కదా అమ్మకు శక్తి అనుగ్రహించినారు ప్రవ్వ శత్రువు బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చారు వాడు మమ్మల్ని ఏం చేయడు ప్రవ్వా కానీ ఈ రోజు క్రైస్తవులు భయపడుతున్నారు తోడే మధ్య పోవాలంటే కాబట్టి మేము భయపడము ప్రవ్వా ఎందుకంటే మీరు మాకు ఆట అధికారం ఇచ్చినారు శక్తి ఇచ్చినారు విజయం పొందిన అన్నికల నుంచి ఎంతో అలాంటి సేవా మమ్మల్ని అందరూ నడిపించండి ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు నూతనంగా అభిషేకించి బలపరచండి ప్రతి కుటుంబంలో మీకు శాంతి సంబంధం ఇచ్చేసి ప్రతి ఒక్కరు మీరు ఆకు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నా మన తండ్రి ఆమె పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవా గోపరాజు గోపేసేని గొప్ప సేని పామి కొందనల తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినది నీ కొందల రజ వద్దు నుంచి ప్రభు కాపాడినది తండ్రి నేను వేసే ప్రభా అదేవిధంగా వాక్యం చెప్పినప్పుడు తన్ని దివించి ఆస్వాదించండి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయపడమని తండ్రి నేను వేసే అవును తండ్రి ప్రభ ఎన్నెన్నో గ్రామాల్లో నేను వేసే మరి మా దగ్గర ప్రాంతంలో కూడా నేను వేసే నీ సువార్థ అందబడాలే తండ్రి నాయనసభ వాళ్ళకు మేము సువార్థ ప్రకటించడానికి మాకు శక్తిని దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నిసయ్య మీరు వెళ్ళి సర్వ జనులకు సుషులుగా చేయమని చెప్తుంది సుప్రభ మత అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై వచనంలో నాయనేసే ప్రభ అవును తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ధన్యతను మేము పోగొట్టుకోకుండా ప్రభా మేము అనేకులకు వెళ్ళి నీ సువార్థ ప్రకటించ గొప్పవాళ్ళైతేంది పేదవాళ్ళైతేంది ప్రభా ధనవంతులు అయితే ఈ నయనసే ప్రభ ప్రతి ఒక్కరికి నీ సువార్థ అందబడాలి ప్రతి ఒక్కరికి దగ్గరికి రావాలి తండ్రి నేనేస ఎస్య్యా భయంకరమైన ప్రజల మధ్యలో నాయన తోడేల మధ్యలో తోడేలు గుంపులో నాయన ప్రభా రాక్షస గుంపులో వెళ్తున్నాగా నాయన ప్రభా అలాంటి సిచ్యువేషన్ కూడా మీకు మాకు తోడై ఉన్నారందుకు నీకు ఎంత వందనాలు తండీ ప్రభా ఎస్ఐ మరి ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా నేనేసే ప్రార్థనలో ఎంతో శక్తి ఉంటుంది తండ్రి నానేసే ప్రభా అందరూ నాయనసే ప్రభావ మరియు స్వార్థకు వెళ్ళే ముందు నయన ప్రార్థన చేసుకుని ప్రభా అక్కడ ఉన్న బట్టి నానేసే ప్రభావ ఈ యొక్క స్వార్థను కోరుకుంటున్నాం తండ్రి నానేసే ప్రభ కొంతమంది స్వీకరిస్తారు కొంతమంది స్వీకరించలేరు తండ్రి నానేశ్వ ప్రభ అలాంటి వారు కూడా స్వీకరించాలి తండ్రి ప్రభా ఎందుకంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి దగ్గరగా ఉన్నాయి తండ్రి ప్రభా అలాంటి దినాలలో మధ్యలో ఉంటున్నాం తండ్రి నానేసే ప్రభ మమ్మల్ని మాకు దారి చూపమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి నీ స్వార్థ అందబడాలా తండ్రి ప్రభా న యొక్క నామము ప్రతి ఒక్కరికి తెలియబడాలా తండ్రి ప్రభ ఈ లోకమంతా ఇవు నాయనేసే నిన్ను గుర్తించాలా తండ్రి నానేసే ప్రభ ఉన్న ప్రభ అదేవిధంగా నానేసే ప్రభా కే ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ని సెస్టర్ దీవించి ఆశీర్వదించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళ సమస్యలకు వాళ్ళ సమస్య ప్రతి ఒక్క సమస్యలు మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభు వాళ్ళకి పిటిషన్స్ మీకు మీ దగ్గర తెస్తున్నాం తండ్రి నానేస్రభా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నానేస్రభా అదేవిధంగా ప్రభు మరి మీ వాక్యము నేనేసారి తేటగా చెప్తున్న తండ్రి నానేసప్రభ అవును తండ్రి ఇంత మంచి వాక్యాలు మేము ఎక్కడా వినలేదు తండ్రి నాయనసప్రభా నేర్చుకుంటున్నాం తండ్రి జ్ఞానేశ్వర ప్రభా నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాల ప్రోగ్రెస్ కావాలి తండ్రి తండ్రి జ్ఞానేశ్వర ప్రభ అలాగే ఒక దగ్గర ఉంటే కాదు మేము మేము మేమొక్కరిమే బాగుపడడానికి ఇష్టం లేదు తండ్రి ప్రభా ఇతరులు కూడా బాగుపడాలి జ్ఞానేశ్వర ప్రభ ఇతరుల దగ్గరికి వెళ్ళి కూడా వాఖ్యం ప్రకటించ ప్రకటింప చేయాలి తండ్రి ప్రభ అలాంటి శక్తిని దయచమని కోరుకుంటున్నాం తను పరులక జ్ఞానం దయచమని కోరుకుంటున్నాం తండ్రి జ్ఞానేశ్వర ప్రభాభ మరి ఒక ప్రాధాన్యం ఇచ్చే అప్పగిస్తూ ఏసు క్రీస్తు నామంలో తండ్రి ఆమెన్ స్పర్శ భవి తండ్రి మీ వదనాలైనా ఇస్రాయల గొప్ప దేవ మీ కృతిగా తెలియజేయడం నుంచి తర్వాత కాచు కాపాడానికి మీకు వదనాలను అయినా మధ్యాహ్నం ప్రభావ మీ తన సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మధ్యండి మీకు తండ్రి మేము ముందుని బహు భయంకరమైన కాలంలో అయినా ఆర్థిక స్థితి టోటల్ కొలాప్స్ అవుతుంది ప్రభా యూరోప్ అంతా గజగజ వణుకుతుంది ప్రభా యునైటెడ్ స్టేట్స్ ప్రో ప్రభా అన్ని ఖండాలు గజగజ వణుకుతున్నాయి ప్రభా కానీ మీ అందు మాకు స్థిరమైన సినిమాలు మనసుని నిర్మతి ఇచ్చినారు అనుమానించకుండా భయపడకుండా ఎప్పుడూ ఎటువంటి భయంకరమైన కాలంలో కానీ ఎప్పుడూ మీరు మమ్మల్ని పోషిస్తా అని చెప్పినారు మేడం వర్షాలు లేకున్నా కానీ ఎప్పుడూ పంటలు లేకుండా కానీ నేను మిమ్మల్ని పోషిస్తా కాబట్టి నేను అటువంటి విశ్వాసం కలిగి మేము ముందుకోవాలని భయపడని ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో ఓ ప్రభావం మిమ్మల్ని తెలియాలని కనపరచాలని యొక్క అవకాశం మరో సర్ జట్ మీ పనుమో అర్చించుకుంటున్నాం మీద నడిపించండి సురక్షితంగా తీర్చేర్చండి ఓ ప్రభా మీ కొరకు ప్రతి చోట మనం సాక్షి పెట్టుకోమని ఏసీ క్రీస్తునన్న మన ప్రభైన ఏసీ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలంతోడైంది కాక ఆమెన్